తండ్రి ఇసు ప్రభానికి రోజు అక్కర్ల గొప్ప దేవానికి వంద రోజు ఈసుప్రభ ఇప్పుడు మేమందరము కూడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనకు నువ్వు జవాబు దాయి మా అందరితోక్యం ద్వారా మాట్లాడండి ప్రభా రైతాన్ శక్తుల్ని అందించి నా ప్రభా నువ్వు కార్యము తిరిగించమని చేస్తున్నాము నడుపున్నాను తండ్రి అని పరిశుద్ధరా ప్రైజ్ వాడు సిస్టర్ పరిశుద్ధి ఒక పాట వాడ ప్రైజ్లాడు నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీ విచ్చిన రక్షణ కై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన ఈ సుప్రభు ఆ పాద దినమూలాలో నా ప్రభుని తలచీతిని ఆపాదిన మూలాలో నా ప్రభును తలచీతిని దేవా తోడనే నాద ఆశ్రయం పుందితిని దేవాని తోడనే నాద ఆశ్రయం పుందితిని నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణ కై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారము కై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయాములో నాశించు నా జీవితం ఒక క్షణ సమయాములో నాశించు నా జీవితం హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితి వీదేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన ఏ సుప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణ కై దేవా స్తోత్రము స్తోత్రములు उपकार कई दीवा प्रभु लकमूलो ने पापिग जीवंति का जीविति तीनी శుద్ధ హృదయామి చావూ దేవా నిన్ను నే దర్శించుటకై శుద్ధ హృదయామి చావూ దేవా నిన్ను దర్శించుటకై నా ప్రియమైన ఏ ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణ కై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన ఏ ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే సుప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే సుప్రభు ఎల్లప్పుడూనే పాడేదేవా నా ఎందు వసించుము ఎల్లప్పుడూనే పాడేదేవా నా ఎందు వసించుము నా ప్రియమైన యేసుప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను తీ నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేనొసీతీవి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణ కై దేవా స్తోత్రము స్తోత్రములు సిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన థ్యాంక్ యూ అన్న ప్రైజ్లో ప్రైజ్ థ్యాంక్ యూ సో మచ్ సో ప్రార్థిస్తాం పరశుధర వేవా మీకు వదనాలు వేసయ్యా కృపా మైడ తండ్రి మీకు వదనాలైనా ఈ ఉదయం నుంచి కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చినా ప్రతి పనిలో విజయం అనుగ్రహించిన మీకే వందనాలు అర్పించుకుంటున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ సన్నిధికి వచ్చినాం ప్రభా ఓ ప్రభా మీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని మీరు దోష్కొచ్చారని ఆయన పాటు తను మీరు ఉన్నారనేసి మేము నమ్ముతున్న వీక్షణం మాతో మాట్లాడండి బలపరచండి స్థిరపరచండినైనా దీని విషయంలో మాకు అనుమానాలు లేకుండా సంపూర్ణంగా మీ విశ్వాసం కలిగి ముందు పోలాలను నడిపించండి అంటే మేము కాలం బహుభయంకరమైన కాలం అయినా కానీ మేము దేని విషయంలో భయపడడం ఎందుకంటే మీరు మమ్మల్ని స్పెషల్గా ఎన్నుకున్నారు ఒక చిన్న గుంపుగా మీ కొరకు జీవించలాగిన ముఖ్యంగా శివుని పర్వతం మీద మీతో పాటు నివసింపజేస్తున్నారు పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడు నా పరిశుద్ధ పర్వతం మీద జీవింపదగిన వాడు ఎవడు పరిశుద్ధ హస్తాలు మరియు పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడు యథార్థమైన హృదయం కలిగిన వాడే అని మీరు మాకు జ్ఞాపకం చేస్తారు నేను కాబట్టి నేను మాలో పరిశుద్ధమైన శుద్ధ హృదయాన్ని దయించండి పరిశుద్ధమైన హస్తాలు అనుగ్రహించండి మేము ఎటువంటి తప్పిదములు తీసుకోవడానికి క్షమించండి ఇక మీదట మేము అవి చేయడానికి వీల్లేదు బహు జాగ్రత్తగా జీవించాలి అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మాతో మాట్లాడి బలపరచండి మీ రక్షణ ప్రణాళికలో అంత వరకు మేము ఉండేలాగానే సహాయపడమని ఏసు పరిశుద్ధ నామాంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం చూస్తున్నాం పదిహేనవ అధ్యాయ ముగింపు దశకు కానీ అదంత ముగించి అంత ఈజీగా ముగించటట్లేదు ఎందుకంటే పగ్నగంధం పదిహేనవ అధ్యాయంలో మనం చూసినాము ఆ దేవుని సన్నిధిలో మహాజన గొప్ప జన సమూహము వర్దింపబడ్డ వారై ఉండి ఆయన సన్నిధికి వచ్చినారన్న విషయాన్ని ఆయన ఉగ్రతకు పాత్రలైన వారు వీళ్ళందరూ మహాశ్రమలలో వారి జీవితాలు సమర్పించుకున్నారు ప్రభుకి అంతకుముందు సమర్పించుకోలే లోకాతీతంగా జీవించిన వారి వీళ్ళు వారి మెడల మీద కథలు ఉన్నప్పుడు అప్పుడు వారి జీవితాలు ప్రభు సమర్పించుకున్నారు వధింపబడ్డవారు వీళ్ళందరూ ఆయన సన్నిధికి వచ్చి ఆయనని సూచిస్తా ఉన్నారు అదే మనం అక్కడ చూసినాం తర్వాత ఐదవ వచనం మనం చూస్తాం ప్రటన గ్రంథము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనంలో అటు తర్వాత అంటే ఇవన్నీ జరిగినాక మహా గొప్ప జన సమూహము ప్రపంచమంతటా వధింపబడి ఆయన కొరకు వారి ఆత్మలన్నీ ఆయన సన్నిధికి తీరాడం మనకు చూస్తున్నాం దాని తర్వాత జరిగిన విషయం ఏది అటు తర్వాత నేను చూడగా సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పరలోకం అందు తెరవబడెను అయితే పోయిన వారు మీకు చూపించినప్పుడు ఇది ఎప్పుడు మూయబడింది ఈ మూయబడితేనే ఇక్కడ తెరబడుతుంది కాబట్టి పరలోకంలో అది ముయబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే వీళ్ళందరూ గొప్ప జన సమూహం అందరూ తిరిగి అప్పుడు తెరవడం మనం చూస్తున్నాం అయితే ఒక విషయం ఎన్నిసార్లు మీకు జ్ఞాపకం చేసిన ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే పరలోకం కాబట్టి ఇవన్నీ మన మధ్యలో జరుగుతున్నాయి భూమి ఎక్కడ ఉంది శూన్యంలో ఉంది గాలిలో ఉంది పైన ఎక్కడ ఉంది భూమి భూమి కింద లేదు ఈ సమస్తం సృష్టి శూన్యంలో తిరుగుతా ఉంది దీనికి ఎవరు బ్యాలెన్స్ గ్రావిటీ ఎవరు భూమి ఆకర్షణ శక్తి అంటాం కదా ప్రతిదీ ఆకర్షింపబడుతుంది ఒకదాన్ని వెంబడి ఒక దాన్ని చుట్టూ ఒకటి తిరుగుతూనే ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన సృష్టి బహు గంభీరమైంది ఎందుకంటే ఆయన భీకరుడు ఆయన జ్ఞానాన్ని మనము ఎప్పుడు అర్థం చేసుకోగలము కాబట్టి ఐదవ వచనంలో సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పరలోకం ముందు తెరవబడను అని వాక్యం చేస్తున్నా తర్వాత ఆరవ వచనంలో అంతకుముందు ఆ ఏడు తెగుళ్ళు చేత పట్టుకున్న ఏడుగురు దూతలు వాళ్ళందరూ ఈ లోకం మీద వారి తెగుళ్ళు పంపించినాక అది ప్రకటన మనం చూసినాము ఆరవ బూరలకు తీర్పుకు సంబంధించింది అది బూరల తీర్పులో ఇవన్నీ చూస్తామన్నట్టు ఈ తెగుళ్ళకు సంబంధించినవి ఈ తెగుళ్ళు దేనికి సంబంధించినవి ఎవరి మీద పడతాయి అని కూడా మనం చూసినాం అయితే ఆ తెగుళ్ళు ముగించినాక ఈ ఏడుగురు దూత్తులు ఎట్లా ఉన్నారు అనేది చూస్తున్నాం ఇక్కడ నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకొని ఉన్నారు రొమ్ముల మీద బంగారు దట్టిలు పట్టు కట్టుకుని వారై ఆలయంలో నుండి వెలుపలికి వచ్చి తలుపులు తెరబడ్డ కాబట్టి బయటకు అప్పుడు నాలుగు జీవులలో ఒక జీవి యుగములు జీవించి దేవుని కోపంతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాను అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ ఏడుగురు దూతల ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి అగ వరకు ఆలయ మందు ఎవరినూ ప్రవేశించలేదు అయితే ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన విషయాన్ని మనం ఇక్కడ ఆరంభించుకుంటున్నాం పరిలోకం అందు ఈ గుడారం ఏంది అనేది పరిలోకంలో ఉన్న ఆలయం ఏంది ఆలయానికి సంబంధమైనది ఇది ఈ సాక్ష గుడారం ఆలయంలో ఉండేది అన్న అన్న విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అక్కడ దానికి ముందు మోస కీర్తన గొర్రపిల్ల కీర్తన అని కూడా పాడుతున్నాడు కాబట్టి ఈ గుడారానికి మోస కీర్తనకి గొర్రెపిల్ల కీర్తనకి సంబంధ సంబంధించిన విషయాలు ఏంది అనేది మనం చూసుకుంటున్నాము అయితే ఈ గుడారము అనేది దేనికి సంబంధించింది అనేది దీనికి ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుడు మొదటి నుంచి తన ప్రణాళిక చెప్తున్నా మందిరం ఎట్లా ఉండాలా అనేది మోసెకి బయలుపరిచినట్లు మనం చూస్తాం అదే మనము మోసకి వాళ్ళ అర తిరుగుతున్నప్పుడు ఆ యొక్క వాళ్ళు సిద్ధపరుచుకొని ఎక్కడ స్థిరపడితే అక్కడ గుడారం వేసుకునే వాళ్ళు అక్కడ దేవునికి ఆరాధించే వాళ్ళు తిరిగి లేచి వెళ్ళిపోయినప్పుడు గుడారాన్ని మూసేసుకోవాలా కట్టేసుకొని తీసుకొని పోతా ఉండాలా అట్లా అది ఆర్యంలో తిరుగుతూ ఉన్న గుడారం అన్నట్టు అది మనం కూడా ఈ లోకంలో యాత్రికులం అన్నట్టు శరీరమే గుడారం కాబట్టి ఇది తిరుగుతూనే ఉంది లోకంలో ఆత్మీయ స్థితులు అర్థం కానీ ప్రకృతి సహజంగా క్లుప్తంగా నేను వాటిని చూపిస్తారు ఎందుకంటే ఇవి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నేను డీటెయిల్డ్ గా చూపించిన గ్రూప్స్లలో కానీ ఆ రోజున మనకి రికార్డింగ్ ఫెసిలిటీస్ కూడా లేకుంటే తర్వాత ఆ నోట్స్ నేను కొన్ని పుస్తకాలు రాసిన నోట్స్ ఉంటాయి ఆ నోట్స్ అన్ని నాలుగైదు సంవత్సరాలకి వెళ్తాము చదలు తినేసినాయి ఈరోజు కూడా ఆదారం లేదు అవన్నీ తినేసి కంప్లీట్ క్లీన్ అన్నట్టు ఫ్రెష్ మైండ్ అన్నట్టు ఈరోజు ఇంకా లేవు ఆ కానీ ఎప్పుడైతే మనం హృదయంలో వీటిని భద్రపరచుకుంటామో పేపర్లు పోయినా నీ హృదయం నుండిపోతుందో కానీ నీ చేతిలో బైబుల్ లేకున్నా నీ హృదయంలో బైబుల్ ఉంటే అది లేకున్నా నీ హృదయంలో నుంచి దేవుడు మురికి మాట్లాడుతూ ఉంటాడు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకొని నెమ్మరేస్తూ ఉంటావు కాబట్టి ఈరోజు ఈ సాక్ష గుడారమ అంటే ఏంది ఆలయం అంటే ఏంది అనే విషయాలు నేను ఇతన్ని పంచుకోవాలని ఆశపడతాను దీనికంటే ముందు ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ మన ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే నేనే నేనే అల్ఫాయ్ ఓ మేగా మొదట ఉన్నవాడిని కడపట ఉండేవాడిని ఒకసారి చూడండి ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రటాన గంధము ఇరవై అధ్యాయము పదమూడు వచ్చిన నేనే అల్ఫాయు ఒమేగయు మొదటి వాడను ఆదియు అంతమునయు నాన్ కాబట్టి ఈ వాక్యం అర్థమవుతే కానీ ఈ మందిరానికి సంబంధించిన విషయాలు అర్థం కావు ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నేనే అల్ఫాయు ఒమేగయు అల్ఫా అంటే మొదట ఉన్నవాడు ఇవి గ్రీకు పదాలు అల్ఫా ఒమేగా అనేటి ఆల్ఫాబెట్స్ వాళ్ళు ఏ అంటే అల్ఫా అన్నట్టు బి అంటే బీటా అన్నట్టు ఆల్ఫా బీటా గామా అట్లా ఒమేగా అంటే చివరి దక్షరం జెడ్ అన్నట్టు ఏ టు జెడ్ అంటాం కాబట్టి నేనే అల్ఫాయు నేనే ఒమేగి మొదట ఉన్నవాడిని చి కడపట్టి ఉండేవాడని అని అర్థం ఆది నేనే అంతమును కాబట్టి సమస్తం ఆయనతోనే ఆరంభించబడింది సమస్తం ఆయనతోనే అంతమవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇంకో రీతిగా చెప్పాలంటే ఈ సమస్త సృష్టికి దాని చరిత్ర దాని గతము దాని భవిష్యత్తు అంత ఆయనలో ఈమెడీ ఉన్నాయి ఎందుకంటే ఆయన నుంచి బయటకు ఇవన్నీ కాలాలు సమ కంప్లీట్ గా ఆయనలో ఉన్నాయి అన్నట్టు అవన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయనలో నుంచే వస్తున్నాయి అయితే అల్ఫా అంటే మొదట ఉన్నవాడు అంటే ఆది కాండం ముందు ఉన్నవాడు గతం అన్నమాట అల్ఫా అంటే గతానికి సంబంధించింది చరిత్రకి సంబంధించింది ఒమేగా అంటే భవిష్యత్కి సంబంధించింది ఆయన ఏరితిగా ఉండబోతున్నాడు చివరి కాబట్టి అల్ఫా ఒమేగా అంటే దేవుని యొక్క గుణగణాలు ఆయన గతానికి సంబంధించింది అంటే ఆయన పూర్వం నుంచి ఎట్లా ఉన్నాడు మనుషుల్ని ఎట్లా తయారు చేసిండు సృష్టిని దూతను ఎట్లా ఆయన కొరకు సిద్ధపరుచుకున్నాడు వాళ్ళని ఎట్లా తయారు చేసిండు అవన్నీ అక్కడ మనం చూస్తాం అన్నట్టు అల్ఫా అంటే ఒమేగా అంటే భవిష్యత్తులో ఎట్లుండబోతుంది ప్రవచనాలు క్రైస్తవ సంఘం ఎట్లుండబోతుంది ఆయన ఆయన తాత్ ఆయన తలా ఆయన తాత్పర్యం ఏంది ఆయన చిత్తం ఏంది అది ముఖ్యమైన పదం ఆయన చిత్తము భవిష్యత్తులో ఏంది అనేది అది తెలుసుకోవాలంటే ఈ యొక్క గుణగణం దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలా అల్ఫా ఒమేగ అంటే అది అర్థం అన్నట్టు కాబట్టి అల్ఫా అంటే గతానికి సంబంధించింది ఒమేఘ అంటే భవిష్యత్కి సంబంధించింది గతము భవిష్యత్తు రెండు ఆయనలో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆయనను స్వీకరించినందుకు నీకు గతం అర్థమవుతుంది భవిష్యత్తు కూడా అర్థమవుతుంది గతం చాలామందికి సునాయాసం ఎందుకంటే పుస్తకం బైబిల్లో రాయబడింది కాబట్టి ఊరికైనా అర్థమవుతుంది కానీ భవిష్యత్తు రాయబడింది బైబిల్లో ఉదాహరణకి దాని గ్రంథము ప్రవక్తలు చిన్న ప్రవక్తలు దాని తర్వాత గ్రంథం ఇవన్నీ భవిష్యత్కి సంబంధించినవి ఓమేగా అంటాం వీటిని గతాన్ని సునాయాసంగా అర్థం చేసినప్పుడు భవిష్యత్తుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి నిర్గమ మోషేకి ఒక ఆసక్తి ఉంది నేను భవిష్యత్ని చూడాలనుకుంటున్నాను దేవా నా అతను మాట్లాడు కాబట్టి నిర్గమకాండము ముప్పై అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూస్తాం చూడండి ఒకసారి నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయం మూషేకి ఎటువంటి ఆసక్తి ఉంది అన్న విషయాన్ని నిర్మకా నిర్గమకాండము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనంలో యహోవాతో మాట్లాడినాడు మోసే అయితే మోసేతో దేవుడు మాట్లాడుతుండే ఇక్కడ కాగా యహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది ఈ సీక్రెట్ మీరు అర్థం చేసుకోవాలా నీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఆయనకి నీ మీద కటాక్షం తర్వాత ఆయన ఏమనాలా నీ పేరును బట్టి నేను ఎరుగుదును అని మోషతో చెప్పాను ప్రతి ఒక్కరి పేరుని బట్టి ఆయన నువ్వు ఎటువంటి కాబట్టి ఎంతగా ఆయన సన్నిధి సమయం కడితే ఇప్పుడు దేవుడు గుర్తించగలుగుతుండడు మోషని ఎంతగా ఆయన సరిలో సమయం గడుపుతానే కానీ ఆయన నేను గుర్తించడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత మోషకున్న ఆసక్తి మెల్లగా బయటికి చూపించు అంతవరకు బయటికి చూపించలేదు ఏంటా ఆసక్తి అంటే అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము బాగా ఆయన మహిమ అంటే ఆయన ముఖం ఆయన ముఖం ఆయన ఆయన స్వరూపంలో మనుషులు సృష్టించబడ్డారు కాబట్టి మనమే ఆయన మహిమ అని నేను ఎన్నిసార్లు మీకు వాక్యాలు చూపించిన భూరాజులు తమ మహిమను తీసుకొని ఒత్తురని ఇరవై ఒకటో అధ్యాయనం మనం చూస్తూ ఉంటాం అనేక పర్యాలు కాబట్టి అతడు దయ అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా ఆయన మంచితనం నీ ఎదుట కనుపరిచేదను యహోవా అను నామంను నీ ఎదుట ప్రకటించదను నేను కరుణి వారిని కరుణించదను ఎవరిందు కనుకపడదనో వారి ఎందుకు కనికరపడదను అంటే ఆయన అడిగిన ప్రశ్నకి దేవుడు ఇచ్చిన జవాబు ఎట్లా ఉంది చూడండి మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు భోషతో మాట్లాడుతున్నాడు దేవుడు నీవు నా ముఖమును చూడజాలేవు ఎన్ని ప్రాంతాలలో మనం విన్నాం ఈ వాక్యం ఎందుకు చూడలేమంటే ఆయన ఆయన వెలుగు అట్లా ఉంటుందని చూసి ఎవరు బ్రతకలేడని కానీ పాత భక్తులు ఎంతమంది చూసిరు కదా ఏజ్కేలు చూసిండు ధాన్యాలు చూసిండు చాలా మంది చూసిండ్రు కదా కృత ఎంతమంది చూశారు కదా పరలోకంలోని సింహాసనం మీద సింహాసనం అని చూసి ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళు బ్రతికున్నారు ఇక్కడ నీవు నా ముఖంను చూడ చాలవు అంటే ఏందని అర్థం ఏ నడు నన్ను చూచి బ్రతిక బ్రతకడా నేను ఎందుకంటే ఇది భవిష్యత్కి సంబంధించింది నా ముఖం చూడాలంటే భవిష్యత్ సంబంధించింది మరియు ఎహో ఐదుగో నా సమీపం ఒక స్థలం నీవు ఆ బండ మీద నిలిచిన వాళ్ళను నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదను నా మహిమను నువ్వు చూడలేవు ఎందుకంటే అది ఒక తరానికి నేను పెట్టిన నీ కొరకు కాదు నువ్వు చూడాల్సింది ఏంది ఇరవై వచనంలో నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు నా ముందు ముందు కాదు నా ముందు నువ్వు చూడలేవు నా వెనుక చూడగలవు కానీ నా ముఖము నీకు కనబడదు అని మోసతో చెప్పాను ఈ ఇరవై మూడో వచ్చిన ఒకటి అర్థమైతే బైబిల్ ప్రవచనాలన్నీ అర్థమవుతాయి ఎందుకంటే ఆయననే అల్ఫా ఉమేగా ఆయన ముఖము భవిష్యత్కి సంబంధించింది ఆయన వెనక గతానికి సంబంధించింది కాబట్టి నువ్వు నా వెనక చూడగలవు కానీ నా ముందు చూడలేవు మోసే అందుకే మోషే రాసిన ఐదు ఖండాలు మీరు చూస్తే ఆది కాండం నుంచి చివరి వరకు ఎవరు చెప్పగలరు ఎన్ని ఖండాలు ఐదు కాండాలు ఆది కాండము నిర్గమ్మ సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఐదు ఖండాలు రాసిండు ఆయన కొన్ని కీర్తనలు కూడా రాసిండు అయితే ఆది నిర్గమకాండము లేవీ సంఖ్యాకాండము ద్వితీయోపదేశ ఇవన్నీ మీరు ధ్యానిస్తే దేవుడు తనకి గతంలో ఎట్లా ఏము ఏ రూపకంగా ఇది సృష్టించబడింది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆది కాండం తీసుకురనుకోండి మోసకి ముందుండే కదా అదంతా మోషకాలానికి ముందుకు సంబంధించింది ఉదాహరణకి ఆదమ సృష్టించడం గతానికి సంబంధించింది దేవుని వీపు వెనకకి సంబంధించింది కయ్యిను ఏబెల్ చరిత్ర దేవుని వెనకకు సంబంధించింది చరిత్రకు సంబంధించింది అదే రీతిగా ఆ బ్రాహ్మణకు సంబంధించిన విషయాలే కానీ ఇస్సాకు యాకోబుల విషయాలే కానీ వాళ్ళు ఆ యొక్క ఐగుప్తుకి పోవడం విషయాలే కానీ ఇవన్నీ చరిత్రకు సంబంధించి ఆయన అప్పటికి ఇంకా పుట్టలే మోసే మోసే పుట్టక ముందు అవన్నీ గ్రహించగలిగిన కథాలు ఆయన తర్వాత ఎట్లా రాసిండు అంటే దేవుని వెనక భాగాన్ని చూసిండు కాబట్టి అంటే కాలము వెనకలో చూసిండు ఆయన ముందు చూడలేకపోయింది ఎందుకంటే దేవుడి ముందు ను చూడలేవు ఎందుకంటే నీకు సంబంధించింది కాదు అది వేరే తరానికి నేను ఎత్తిపెట్టినా అది అపోర్సల కాలంలో ఎత్తిపెట్టిన అపోర్సలు చూస్తారు దాన్ని పాత నిబంధన ప్రవక్తలు ట్రై చేశారు కానీ అర్థం చేసుకోలేకపోయినారు ఉదాహరణకి యశే భక్తులు అర్థం చేసుకోలే ఈ కన్యక ఎవరు గర్వం ధరించండి ట్రై చేసిండు నువ్వు ట్రై చేయగలవు భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు గ్రహించడానికి కానీ నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో ఎందుకంటే ఏసు ప్రభు నీ ఇంకా మరణించలే ఏస్లో నీ కొరకు మరణించిండు నేను రక్షించుకుంటూ ఆయన ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నువ్వు ఆయన భవిష్యత్తుని అర్థం చేసుకో అందుకో ప్రకటన గ్రంథం మనకు అర్థమవుతుంది తక్కిన వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరగబోతుంది అన్ని మనం అర్థం చేసుకోవాలా తర్వాత మనం ఎన్నెన్నో మనకి ప్రభుత్వ బయల్పరచ ప్రకారంగా ఎన్నెన్నో పర్ఫెక్ట్ గా అక్యురేట్ గా మన కాలంలో జరిగింది ఉదాహరణకి రెండు అనేది టూ థౌసండ్ 5-6 ఇయర్స్ కితమే తీసినాము ఒక వింతరకమైన రోగం రాబోతుంది అని అక్టోబర్ అనుకుంటా ఫిఫ్టీన్ ఆ నైన్టీ ఎవరు చెప్పగలరు ఏ సంవత్సరం మనకు బయలుపరిచింది ఎవరైతే మన రికార్డింగ్స్ లో ఉన్నాయి మీరు త్వరలో చూడబోతున్నారు భవిష్యత్ లోకం అంతటా ఒక వింతరకమైన రోగం రాబాయరవద్దు మనుషులందరూ పటపట పడిపోతుంటారు పిట్టల వలే అని ఉంది వాక్యం చెప్తుంటే రికార్డింగ్స్ లో అది వినిపించా కూడా నేను లాక్డౌన్ ముందు అదే 2008 టూ థౌసండ్ పతనం మనం చూసినాం ప్రకటించిన మన రికార్డింగ్స్లో ఉంది అది దాని తర్వాత వ్యాక్సిన్స్ కి సంబంధించిన ప్రవచనాలు ఏ టైంలో అది ప్రకటిస్తారు ఈ వ్యాక్సిన్స్ ఎంత మోసము అని మనం చూపించినాం దాంట్లో ఏముంటే కూడా చూపించినాం అంత పర్ఫెక్ట్ గా ఎందుకు చూపించగలరు దేవుడు నీకు ఆయన ముఖ కాంతిని ప్రకటి చూపిస్తున్నాడు ఆయన మీ చూడాలా ఆశపడాలంతే లేదు నేను ఇంకా అవి వెయ్యి చూస్తా అవి ఆయన బా వెనక చూస్తా ఈరోజు చర్చ అంతా వెనక భాగామే ఆ బైబిల్లో రాయబడ్డే అర్థం చేసుకుంటున్నారు కానీ భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో ప్రయత్నిస్తున్నాను అర్థం చేసుకొని ఎప్పుడైనా బైబిల్లో రాయబడ్డ వాక్యాలనే చూస్తా ఉన్నారు ఇంకా కానీ అవి భవిష్యత్ని సూచిస్తున్నాయి అవి ఏంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకు మూసేలాగానే ఆయన వెనక భాగమే చూడడానికి ఆశపడుతున్నారు కానీ ఆయన ముక్క దర్శనం కొరకు ఎవరు కష్టపడుతున్నాడు అందుకే నేను కొన్ని వారాల నుంచి విషయం మీకు హెచ్చరిస్తా ఉన్నాను సిను పరత్ం ఎవడు ఎక్కగలడు ఆయన సన్నిధిలో ఎవరు నివసించగలరు ఎవరు అతన్ని చూడాలని ఆశపడుతున్నారు ముఖాముఖిగా ఆయన తను మాట్లాడాలని ఆయన సిల్వ దర్శనం ఎవరు చూడాలనుకుంటున్నారు ఆయన సింహాసనం ఎవరు చూడాలనుకుంటున్నారు సింహాసనం మీద ఆసన వారిని ఎవరు చాలా అవి ఓపెన్ అయినవి ఇంతగా వాక్యం చూసినాం ఆలయము తెరవబడింది నుపై పోయి చూడచ్చు కానీ ఈ లోకంలోనే ఉంటా అంటే నువ్వు చూడలేవు ఈ లోకంలో ఈ లోకంలో పొదలించి సాయంత్రం వరకు నువ్వు నీ స్వార్థం కొరకే వాడుకుంటున్నావు దాని తర్వాత ఎనిమిది గంటలు నిద్రపోతున్నావు ట్వంటీ అవర్స్ నీ కొరకే ఖర్చు పెడుతున్నావు ఫోర్ అవర్స్ ఏం చేసినావో ఎవరు చెప్పలేరు ఈ నాలుగు గంటలు ఏం చేసిన రావు ఎన్నిసార్లు అడిగినా ఎవరు చెప్పలేకపోయిన నీ ఉద్యోగానికి నువ్వు దగ్గర దగ్గర పన్నెండు ఖర్చు పన్నెండు గంటలు ఖర్చు పెడుతున్నావు ట్రావెలింగ్ రెండు గంటలు ఎనిమిది గంటలు ఉద్యోగ స్థలంలో పనిచేస్తున్నావు ఇంటికి వచ్చినాక ఎనిమిది గంటలు నిద్రపోతున్నావు సో పన్నెండు గంటలు ప్లస్ ఎనిమిది గంటలు ఇరవై గంటలు నీ స్వార్థం కొరకు వాడుకున్నావు మళ్ళీ నాలుగు గంటలు ఏం చేసినావు బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఈ రోజు వరకు నాకు ఎవరు జవాబు చెప్పండి నాకు ఎందుకు చెప్పాలా మీరు నాకేం అవసరం చెప్పండి నేను ఎందుకు అడగాల ఆ నాలుగు గంటలు నేను చెప్పాలన్నా ఏం చేసిండ్రు మీరు సైతానికి ఇచ్చిండ్రు వాడు రోజు మీ దగ్గరికి నాలుగు గంటలు దొంగలిస్తున్నాడు అది మీరు ఎప్పుడు గ్రహించలేకపోతున్నాయి ఆయన ముఖాన్ని మీరు ఏ రోజైతే చూస్తారో ఇవన్నీ మీకు తేటగా బయలుపరచబడతాయి లేకపోతే మెషిన్ లాగానే మీరు కట్ కాపీ పేస్ట్ కాలాలు వెళ్ళిపుచ్చుతారు మీకు ఇవి అర్థం కావు పరశుద్ధాత్మ అభిషేకం ఉన్నా అర్థం కావు ఎందుకంటే మీరు ఆయనకు చోటిస్తలేరు కదా పరశుత్మ పరశుదాత్మ దేవ ఆయన నడిపించు ప్రభుని నాకు చూపించు అంటే ఆయన చూపించాడు తప్పక చూపిస్తాడు ఆయన ముఖాన్ని చూడాలని ఆశ ఉంటే మీరు చూడగలవు లేదు అవసరం లేదు నేను వెనకాలని చూస్తా ఉంటే మోసేలాగానే పాతని మొదల పుస్తకాలు ఎన్నైనా చదువుతానంటావు ఆది కాండం చదువుతూనే ఉంటావు అన్ని కాండాలు చదువుతూనే ఉంటావు చాలా గంభీరంగా నేర్చుకుంటావు కానీ నీకు మటుకు ఆయన ముఖం కనిపించేది అంటే ఆయన భవిష్యత్తు నీకు కనిపించదు ఆయన భవిష్యత్తులో ఎన్నెన్ని ప్రణాయక ప్రాణాయక కలిగినాడో ఎన్ని నీ ఆయన ఆయన యొక్క భవిష్యత్తులో ఎన్ని విధాలుగా ఉన్నాయో వాటిని నువ్వు గ్రహించాలా అంటే నువ్వు ఫస్ట్ సేనుపరతం ఎక్కాలా ఎక్కాలా అంటే రెండే గుణగణాలు నీ చేతులకి ఎటువంటి దోషం ఉండద్దు నిర్దోషమైన చేతులు నీకు ఉండాలా పరిశుద్ధమైన హృదయం నీకుండాల అప్పుడే నువ్వు ఆ పర్వతం ఎక్కగలవు లేకుంటే నీ స్వశక్తి మీద ఆధారపడి ఎక్కుతే ఆఖలి కాబట్టి ఈ యొక్క సాక్ష గుడార సంబంధమైన ఆలయం అన్న అంశం గురించి మనము ఈరోజు ఆరంభించుకుంటున్నాము పాత నిబంధన పుస్తకాలలో ఈ గుడారము ఎట్లా ఉంటుంది అని దేవుడు మోసేకి బయలుపరిచిండు ఈ మందిరం పర్లోకంలో ఉన్న ఆ యొక్క ఆలయము లేక మందిరం ఎట్లా ఉంటది దేవుడు మోసీకి బయలుపరిచిండదు పర్లోకంలో ఎట్లా భూమి మీద కూడా నువ్వు అందుకే నీ చిత్తము పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక అని ఎందుకు మన ప్రభు ప్రార్థన నేర్పించింది శిష్యుల కంటే కారణం అదే ఆలయం ఎట్లా ఉందో భూమి మీద కూడా అట్లనే ఉండాల ఆలయం కాబట్టి ఆలయము మనుషులకు సాదృశ్యం బిల్డింగ్స్కి గోడలకు సాదృశ్యం కాదు రాళ్ళు రప్పలకు సాదృశం కాదు ప్రతిదీ అయితే నిర్గమ్మకాండం ఒకసారి చూడండి అక్కడ మొట్టమొదటిసారి దేవుడు మోసకి చెప్తుంటూ ఈ మందిరం ఎట్లా ఉండాలా అనేది నిర్గమ్మకాండము ఇరవై రెండవ అధ్యాయమం ఇరవై అధ్యాయం నిర్గమ్మకాండము ఇరవై ఐదవ అధ్యాయము చూడండి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇది మళ్ళా వాపసు వస్తుంది ఈ వాక్యం ఆ రోజు ఎంతమంది విన్నారో నాకు తెలియదు ఎంతమంది పోగొట్టుకున్నారో కూడా నాకు తెలియదు కానీ మళ్ళా ట్వంటీ ఇయర్స్ తర్వాత వస్తుంది నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కి ఇది ఉండకపోవచ్చు ఈ అవకాశం ఇది వచ్చినట్టు వచ్చినట్లే గట్టిగా పట్టేసుకోవాలా నేను అట్లా జీవితంలో ప్రతిదీ నా లైఫ్ లో మరోసారి తిరిగి వాక్యం ధ్యానించిన కాబట్టి నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో దేవుడు మాట్లాడుతున్నాడు మోషద్తో ఎట్లా ఉండాలా నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేను ఎస్ఆర్ మాట్లాడిన మాట ఇది మోషేది పేరుపరిచి నేను మీ మధ్యలో నివసించాలంటే మీరు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించవలేను తొమ్మిదవ వర్షంలో నేను నీకు కనుపరచు విధంగా అంటే ఆ దర్శన రీతిగా చూపిస్తున్నాడు ఇది మీరు అర్థం చేసుకోవాలా మోసే దర్శన రూపకం చూసిండు ఇది పర్లోకంలో ఉంది మందిరం అయితే ఆ పర్లోకంలో ఉన్న మందిరం యొక్క ఆ దర్శనాన్ని అతను చూస్తున్నాడు దేవుడు మాట్లాడినాక నేను నీకు కనుపరచు విధంగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణంలో రూపమును నిర్మింపవలను అంటే మందిరము అది ఎట్లుండాలా రూపం అంటే తర్వాత దాంట్లో ఉండే ఉపకరణాలు ఎట్లుండాలా పదో వర్షంకి వచ్చేప్పటికీ వారు తుమ్మకరతో ఒక మందసమను చేయవలను కాబట్టి సాక్షపు సాక్షపు మందసము దాని తర్వాత ఆలయం ఈ విషయాలు మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం తుమ్మకరతో ఒక మందసమును చేయవలను దాని పొడుగు రెండు మూరళ్ళ నర దాని వెలుపు మోరేడు నర దాని ఎత్తు మోరేడు నర దాని మీద మేలిమి బంగారు రేకుతో పొదిగింపలను లోపలను వెలుపలను దానికి దానికి పొదిగింపలను దాని మీద బంగారు జవను చుట్టు కట్టువలెను కట్టవలను బంగారు జవను చుట్టూ కట్టవలను అంటే బార్డర్స్ అంటాం అంచు అంటాం పన్నెండో దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలను తుమ్మ కర్రతో మూత కరలను చేసి వాటికి బంగారు రేఖలను పొదిగించి వాటితో ఆ మందసమును మోయిటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూత కర్రలను దూర్చవలను ఆ మూత కరలు అంటే మోసే మీద మోసుకొని పోయే ఆ మూత ఆ మందసకు ఉంగరములలోని ఉండవలను వాటిని దాని యొద్ నుండి తీయకూడదు ఆ మందసంలో నేను నీకు శాసనములు ఉంచవలను ఏదా శాసనములు మీకు తెలుసు అది ఆగలేను మరియు నీవు మేలిమి బంగారు బంగారంతో కరుణాపీఠమును చేయవలను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరేడు నర మరియు రెండు బంగారు కెరుబులను చేయవలను కరుణాపీఠం యొక్క రెండు కొనలను నకిషి పనిగా చేయవలను ఈ కొనకును ఆ ఒక కేరువును ఆ కొనకును ఒక కేరువును చేయవలను కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరుబులను దానితో ఏకాండముగా చేయవలను ఆ కెరుబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు వండొంటికి ఎదురుగా నుండవలను ఆ కెరుబుల ముఖములు కరుణపీఠము తట్టు ఉండవలను నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలేను కరుణాపీఠంను ఎత్తి ఆ మందసం మీద ఉంచవలేను ఒక మూతలాగుంటది దాని మీద ఈ ఈ యొక్క మందసపు పెట్టె మీద మూతనే కరుణాపీఠము పీఠం అంటే స్టూల్ లాగా ఉంటుంది అనట పీఠము దాని మీద ఈ యొక్క కేరుబులు ఆ మందస మీద ఉంచవలను నేను నీకు ఇచ్చే శాసనములను ఆ మందసములో ఉంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణా పీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి రెండు కెరుబుల మధ్య నుండి నేను ఇసైల నిమిత్తము మీకు ఆగేపించినవన్నీ మరియు నీ ఉత్తుమకరతో ఒక బల్ల చేయలను దాని పొడుగు రెండు మురలు దాని వెలుపు ఒక ముర దాని ఎత్తు మారెడున్నర మేలిమి బంగారు రేకును దాని పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను దానికి చుట్టూ పెత్తడు బద్దె చేసి దాని బద్దె పైని చుట్టూను బంగారు జవ చేయవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను బల్ల మోయటకు మోతకరలు ఉంగరములను బద్దకు సమీపంగా నుండవలను ఆ మూత తుమ్మకరతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగిపోవలను వాటితో బల్ల మోయబడును మరియు నీవు దాని పల్లెములను దూపార్తలను గిన్నెలను పానీ అర్పణములకు పాత్రలను దానికి చేయవలను మేలిమి బంగారంతో వాటిని చేయవలను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచవలను మరియు నీవు మేలిమి బంగారముతో బంగారుతో దీప వృక్షంను చేయవలను నకిషి పనిగా ఈ దీప వృక్షము చేయవలను నకిషి పని అంటే ఎవరికైనా తెలుసా నకిషి పని అంటే అతకకుండా ఒకటే ఒకటేసారి చేయడం అన్నట్టు పని అంటే ఉదాహరణకి ఆ దీప దీప వృక్షం ఉందనుకోండి దానికి ఏడు పైపులు ఉంటాయి ప్రతి పైపు అతికినట్లు ఉండద్దు అన్ని ఒకటే బంగారం లెవెల్ తో ఒకటే పోతలాగా రావాలన్నట్టు దాన్ని నకిషి పని అంటారు దాని ప్రకాండమును దాని శాఖలను నకిసి పనిగా చేయవలను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవల దీపవృక్షం యొక్క ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షం యొక్క రెండు పక్కల మూడు కొమ్మలను అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు బాదాము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు బాదాము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరి కొమ్మలలో ఉండేవాళ్ళను ఇది మనం చూసినాం జకర గ్రంథంలో దాని తర్వాత ప్రకటన గ్రంథాలలో అంటే మూడు సార్లు ఇది చూస్తున్నాం అన్నట్టు ఈ యొక్క దీప సంబంధించిన హోదా ఆల్రెడీ లాంగ్ రికార్డింగ్స్ చేసిన ఈ దీప వృక్షానికి ముఖ్యంగా జకర గ్రంథంలో దాని తర్వాత ప్రకటన ఈ ఈ దీప పైప్స్ ఉంటే చివరి రెండు పైప్స్ దేనికి సంబంధించి నేను చూపించిన ఇద్దరు సాక్షికి సంబంధించింది ఈ చివరి రెండు పైప్స్ ఒలివ చెట్లకి ఆనుక దివారాత్రంలో ఆ వలివ చెట్లలో నుంచి ఈ పైప్లకి నూనె సరఫరా చేయబడుతుంటే తక్కిన వాటికి ఇది వెలుగునిస్తా కాబట్టి ఆ ఇద్దరు ఎవరు ఆ చివరి ఇద్దరి పైప్స్ ఎవరు అన్న విషయము దాని తర్వాత ప్రతి దీపము క్రైస్తవ సంఘానికి సాదృశ్యము ఏడు సంఘాలకు సాదృశ్యం అని మనం చూసినాం గతంలో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవన్నీ నేను గా చదువుతున్నానంటే ప్రతిదీ ఆ బొమ్మ ఇందాక నేను చూపించిన వాట్సాప్ గ్రూప్లో ఆ బొమ్మలకెళ్ళి మనం వీటిని చూసినాం అర్థం చేసుకుంటాం లేకుంటే ఇవి ఎప్పటికీ అర్థంగా మనకి ఆ రోజులలో మనకు ఆ అవకాశం లేకుంటే బొమ్మ చూపించడానికి కానీ ఈ రోజు చాలా సునాయాసం బొమ్మ చూపించడానికి ముప్పై ఏడవ దానికి ఏడు దీపంలో చేయవలను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపంలో వెలిగింపలను దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారంతో చేయలను ఆ ఉపకరణ అన్ని నలువది వీస బంగారంతో చేయలేను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వారిని చేయటకు జాగ్రత్త పడుము ఇప్పుడు మనం ఆ వాట్సాప్ లో ఉన్న ఆ పిక్చర్ ని నేను ఇక్కడ చూపించే ప్రయత్నిస్తున్నాను ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు మనతో పాటు నివసించాలంటే ఆయన కొరకు ఒక మందిరం కట్టాల అయితే ఎనిమిదవ వర్షాలు మనం ఏం చూసినామంటే ఇందాక అది ఏ రీతిగా కట్టాలా అనేది మరోసారి చూడండి ఎన్ని విధం వచ్చినాం నేను వారిని నివసించినట్లు వారు నాకు పరిశుభ్రలు నిర్మింపలను నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణలు అన్నిటి రూపమును నిర్మింపలను నేను నీకు కనపరచు విధము అనుంది ఆ ఈ విధం ఏందో మనం ఒకసారి అర్థం చేసుకుందాం ఈ విధం అంటే దేవుడు ఒక విధాన్ని నేను మీకు చూపిస్తున్నా ఆ విధంగానే నువ్వు కట్టాలంటున్నాడు విధము అంటే ఇంగ్లీష్ లో ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ ఒక డిజైన్ ఆ డిజైన్ ప్రకారంగానే నేను చూపించిన డిజైన్ ప్రకారంగానే కట్టాలా అంటున్నాడు అన్నట్టు అయితే ఈ ప్యాటర్న్ ఎక్కడ ఉంది ఎట్లా తెలుస్తుంది మనకి మోసే ఒకరికే చూపించింది కానీ మనకి చూపలేదు కదా అయితే బైబిల్ అంతటా ఒక్క వ్యక్తే ప్రయత్నం చేసిండు మోసేకి దేవుడు చూపించిడ్డు కానీ నేను డైరెక్ట్గా పోయి చూడాలా దాన్ని నేను పరలోకంగా పోయి చూసేస్తా ఎందుకంటే పరలోకంలో నిజ స్వరూపం ఉంటే భూమి మీద నీడ ఉంటది మోసే నీడని చూస్తున్నాడు దేవుడు చెప్పిన డిజైన్ ప్రకారంగా కానీ నిజమైన మందిరాన్ని చూడాలంటే నేను పరలోకం పోయి వచ్చి మనుషులకు చెప్తా భవిష్యత్తులో ఈ మందిరం ఎట్లుండబోతుందని ఆయన ఒక్కడే కాదు వ్యోహన్ భక్తుడు కూడా పరలోక దర్శనాన్ని పోయిండు ప్రారంభ నాలుగవ అధ్యాయంలో చూస్తాము ఆయన అక్కడికి వెళ్ళి ఆ మందిరాన్ని చూసి వచ్చిండు అందుకే ఈ పదిహేనవ అధ్యాయంలో ఆ మందిరం ఎట్లా ఉందో చెప్తుంటా కాబట్టి ఇవన్నీ బహు ఆశ్చర్యకరమైన ఈ టెంపుల్ స్టడీస్ అంటాం ఇంగ్లీష్ లో వీటిని అయితే హెబిల్ రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ ఈ విధము లేక ప్యాటర్న్ అంటాం ఇంగ్లీష్ లో ఈ విధం ఏంది మనం చూపిస్తున్న పౌలు ఆయన బహు ఆసక్తితో వీటిని అన్నిటినీ ఆయన స్పిరిచువల్ జర్నీ అంటాం ఆత్మీయ పయ ప్రయాణం ఆత్మీయ పయాణంలో పోయి దాన్ని చూసొచ్చేయండి పరలోకంలో ఎట్లా కాబట్టి మనకు మరి విశేషంగా వాటిని విశీకరించాల్సి ఉండే హెబ్బుల్ రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఏమంటాడు చూడండి మొదటి వర్షంలో మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుధ స్థలంను వాటి పాత నిబంధన కాలంలో ఉన్నది పరిశుధ లోక సంధమైంది లోక సంబంధమైంది ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్చ అందులో దీపస్తంభంను బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండేను ఇవన్నీ మూసే చూపిస్తున్నాడు అక్కడ మనకి కానీ ఇవన్నీ నేను డీటెయిల్గా ఎందుకంటే ఇందాక చూసిన ఇరవై ఐదు అధ్యాలో చూసినవన్నీ ఇక్కడ చూడండి తర్వాత దానికి పరిశుధ స్థలం అని పేరు పరిశుధ స్థలంలో ఏమో ఉన్నాయంటే దీపస్తంభమును బల్లయు దాని తర్వాత దాని మీద రొట్టెలు మూడు మూడు స్థలాలు మూడు అక్కడ దీపస్తంభము బల్ల రొట్టెలు ఉండే దానికి పరిశుధ స్థలం పేరు అయితే రెండు మూడవ అశాలు రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలం గుడరం స్థలంను గుడరముండేను అయితే రెండవ తెరకు తర్వాత అతి పరిశుద్ధ స్థలం అందులో ఉపకరణాలు సువర్ణ దూపార్తి అంతట్టు బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసమును ఉండేది ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరులు చేతి కర్రయు నిబంధన పలకలు దానిపైని కరుణాపీఠము కమ్ము కొను చిన్న మహిమ గల కేరుపులు ఉండేను వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పబలపడదు అని చెప్తున్నాడు వివరంగా చెప్పబలపడదు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఇది ఇది ఉందని ఆరో వర్షంలో ఇలాగ ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయించి నిత్యమును మొదటి గుడారంలో అని వెళుతురు కానీ సంవత్సరముకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యజకుడు ఒక్కటి రక్తం చేత పట్టుకుని రెండవ గుడరంలోనికి ప్రవేశించు ఆ రక్తం తన కొరకును ప్రజల కొరకును ఆ జ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించును ఆ మొదటి గుడరం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదు అని పరిశుద్ధ ఆత్మ తెలియజేచున్నాడు ఎవ్వరికి అవకాశం లేదు అతి పరిశుధనంలో పోయేది బదులు ఉంది ఎందుకంటే ఈయన ఈయన చెప్పిండు ఇప్పుడు లేదు ఇప్పుడు ఉందంటున్నాడు ఆ గుడరాము ప్రస్తుత కాలమునకు ఉపమాన రూపంగా ఉన్నది ఈ ఉపమనార్థంను బట్టి మనస్సాక్షి విషయంలో ఆరధికునికి సంపూర్ణ సిద్ధి కలిగజేయవాలి అని అర్పణలను బరులను అర్పించబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడినవి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచరణలు మాత్రమే ఉన్నవి అయితే క్రీస్తు రాబోచిన మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైన మేకల యొక్క కోడల రక్తంతో కాక తన స్వరక్తంతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఎవరు ప్రవేశించలేదు కానీ నేను ప్రవేశించని ఏననగా ఇక్కడ ప్రక్షాళనం అంటే గతంలో నేను చూపించిన ప్రక్షాళనం అంటే రకరకాల బాప్తిజంలను అర్థం ఏరనగా మే పదమూడవర్షం మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చల్లినట్లును శరీర శుద్ధి కలిగినట్లును వారిని శుద్ధిపరచన ఎడలా నిజ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకోని క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం దేవుని సేవించడానికి మీ మనసాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును కాబట్టి దేశంలో రక్త విమానాన్ని శుద్ధీకరిస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం ఇస్తున్నాడు అయితే ఎనిమిదో వర్షంకి వస్తుంది ఎనిమిదో వర్షం తర్వాత అంటే పద్దెనిమిదవ వర్షం తర్వాత చూస్తాం మనము పద్దెనిమిదవ కాదు ఇదంతా ఈ అధ్యాయమంతా ఆ మందిరంలో ఉండే ఉపకరణాలకు సంబంధించిన విషయాలు చెప్తున్నాడు ముఖ్యంగా ఇరవై మూడవ వర్షానికి వస్తే మీకు ఏమర్థమవుతుందంటే ఇరవై మూడవ వచనంలో పరలోకం వాటిని పొలిన వస్తువులు ఇ బలు వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కానీ పరలోక సంబంధమైనవి వీటి శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కాబట్టి ఈ వచనం ఏం చెప్తుందంటే పరలోకమందున వాటిని పోలిన వస్తువులు అది విధం అన్నట్టు ప్యాటర్న్ అంట పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అక్కడ ఏం వస్తువులు వాటి ప్యాటర్న్ వాటి విధానమే ఇక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం పౌలు అవన్నీ ఆయన కళార చూసొచ్చిండి అక్కడ ఎందుకంటే ఆయన కాలంలో ఇవన్నీ లేవు ఎస్ట్రో చనిపోయినాక తెర చిర చిరగబడింది కదా దేవాలయము రెండుగా చీల్చబడింది భూకంపం వచ్చింది అది అది దేవాలయము రెండుగా చీల్చబడినయి విరగబడింది తెర చీల్చబడింది అక్కడ ఏమి లేవు చెర వెనకాలని చూపించింది గతంలో ఎన్నిసార్లు వీళ్ళు పిచ్చోళ్ళు మోసగించినారు యాచకులు తెర పెట్టిండ్రు గాని అతి పరిశుద్ధ స్థలంలో ఏమీ లేదు ఎందుకంటే మందస పెట్టలేదని ఎన్నిసార్లు నేను మీకు చూపించిన గతంలో అది దా విధు కాలంలో ఫిలిస్ దగ్గర కొంత కాలం ఉన్నట్లు మనం చూస్తాము అది ఎక్కడెక్కడెక్కడో తిరిగింది ఆ మందస పెట్టే చివరికి ఈరోజు ఒప్పుడు దగ్గర లేదా మందస పెట్టే విశల్ఫాన్ని ఎప్పుడో విడిచిపెట్టే వెళ్ళిపోయింది మందస పెట్టే అంటే దేవునికి సాదృశ్యం దేవుడు ఎప్పుడో వాళ్ళని అని నేను మీకు ఏం చేసిన అవి ఎవరు పాసిటివ్ అయ్యి ఎన్ని మోర్ అన్నాడు ఇక మీదట నేను ఎన్నడో మీ దగ్గరికి దాటిపోను అన్నాడు కాబట్టి ఆయన అన్నిల దగ్గరకు వచ్చేసిండు మన దగ్గరకు వచ్చేసిండు అందుకే మనము అవి చూసి గ్రహించగలుగుతున్నాం ఆయననే అల్ఫామ్ అయ్యా ఆయనను పొందుకున్న మనం మన హృదయంలో ఆయన ఉన్నాడు ఏసు కాబట్టి గతాన్ని మనం అర్థం చేసుకోగలము భవిష్యత్తుని కూడా మనం చూడగలము ఆసక్తి ఉంటేనే ఏసు సహవాసం అంటే అది ఆయన గురించి తెలుసుకోవాలా ఆయన భవిష్యత్తులో ఎట్లుండబోతున్నాడు అని తెలుసుకోవాలా భవిష్యత్ అంతా ఆయనకు సంబంధించింది కాబట్టి వాటన్నిటిని బహు దీర్ఘంగా మనము తెలుసుకోవాలా కాబట్టి ఈ పరిలోక ముందు విధానము అక్కడ ఏమున్నాయి అన్న విషయాన్ని మనం అక్కడ ఇంతవరకు చూస్తా ఉన్నాం ప్రతి వస్తువు అక్కడ మనం చూసింది ఏంటంటే నీడ వంటివి ఇవన్నీ నీడలు అన్నట్టు ఒకసారి చూడండి ఎబుల్ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఈయన ఎంతగా పరిశీలించి చూడగలిగిండు మోసే ఎనిమిదవ ఐదవ వర్షం నుంచి చూస్తుంది మోసే అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపడిన మాదిరి చొప్పున విధానం అన్నాడు అక్కడ న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ల విధానం అన్నాడు ఇక్కడ మాదిరి అంట ప్యాటర్న్స్ రెండొకటి మాదిరి ఎగ్జాంపుల్ అన్నట్టు విధానం ప్యాటర్న్స్ ఎగ్జాంపుల్స్ అన్నట్టు కాబట్టి కొండ మీద నీకు చూపడిన మాదిరి చప్పున సమస్తం చేయటకు జాగ్రత్త అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాచకులు పరులకు సంబంధమగు వస్తువుల ఛాయ పర్లోక సంబంధము వస్తువుల ఛాయ రూపకమైన గుడరాము నందు సేవ చేయుద్దరు ఈ యాజకులు అంటే ఈ లోకపులో ఉన్న యాజకులు ఇసల్పదలు వాళ్ళు ఈ లోకపు సంబంధమైన గూడరాంలో సేవ చేదురు కానీ పర్లోక పరలోక సంబంధమైన గూడరాంలో వాళ్ళు పని చెయ్యరు అని ఇంకో సూచన ఇస్తున్నట్టు కాబట్టి ఈ పర్లోక సంబంధమైన గూడరాము దాని నీడనే ఈ లోకంలో ఉంది ఇసల్పదాన్ని వ్యవహరించరు కానీ మనకి దాంతో పని లేదు ఎందుకంటే మనం పర్లోక వాసలం కాబట్టి పర్లోకంలో ఉన్న మందిరంలో మనం నివసించాలి శాశ్వతంగా కాబట్టి పర్లోకము ఆ ఆలయము పర్లోకంలో ఆలయము దేవుని యొక్క గృహము భూమి మీద అనేది జ్ఞాపకం చేయబడుతుంది దేవుడు మనుషులతో నివసించాలనుకుంటున్నాడు అందుకని ఆ మందిరాన్ని కట్పించింది ఈ లోకంలో భూమి ఎందుకంటే పరలోకంలో ఉన్న మందిరము భూమి చిత్తము పర్లోకం మీద భూమి మీద కాబట్టి అక్కడున్న మందిరము దాని ప్యాటర్న్ దాని మాదిరి ఈ భూమి మీద వచ్చింది అనే విషయానికి అక్కడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న మందిరాన్ని ఎవరు కట్టాలా ఎవరు తయారు చేసుకోవాలా ఎవరు నిర్మించాలా మోసే స్టార్ట్ చేసిండు సొలంను గంభీరంగా కట్టించి దాని తర్వాత జరుబాబేలు కట్టించడం మనం చూస్తాం నిహామియా కాలంలో దాని తర్వాత హీరోద్ కట్టించండి చివరికి లాస్ట్కి హీరోద్ కట్టించి దాని తర్వాత అది కూలిపోయి ఈ రోజు అడ్రస్ లేకుండా పోయింది ఒక గోడ కూడా లేదు ఒక చిన్న ఇటుక కూడా లేకుండా అర్థం టైట్నస్ అనే రాజు దాన్ని సర్వనాశ్రం చేసి వెళ్ళిపోయి గోడ ఉంది దాని దగ్గర ఈ రిశాల్పాలు ఈ రోజు కూడా ప్రార్థన చేస్తుంటుండే చాలా మంది చెప్తారు కానీ అది ఆ గోడ టెంపుల్ కి సంబంధించింది కానీ కాదు మోసపోయిన రిషాల్పల్లి ఆ గోడ దగ్గర ప్రతిరోజు పోయి ప్రార్థన చేస్తారు విశాల్పాలు ఈ రోజు కూడా కానీ అది దానికి సంబంధించింది కానీ కాదు ఆ మందిరానికి సంబంధించింది కానీ కూడా కాబట్టి ప్రతి ప్రకృతి సహజమైన ఉపకరణము అందులో ఉన్నాయి వాటి ఆత్మీయమైన చిహ్నాలు ఈ లోకంలో ఉన్నాయి అన్నట్టు అక్కడ ఏమున్నాయో భూమి మీద ఉన్నాయన్నట్టు కాబట్టి నువ్వు వాటిని బహు జాగ్రత్తగా పరిశీలించేసుకుంటే వాటి లోకంలో ఏమున్నాయో చూడని కాశపడతావు అందుకు అక్కడ పోవాలనుకుంటావు కాబట్టి ఇవన్నీ ఇందులో ఉన్నాయి ప్రతిదీ ఉపకరణములు కానీ ప్రతిది దేవుడికి సాదృష్టం కానీ దేవుడు ఒక రీతిగా చెప్పిన కూడా అపష్ట కార్యం పదిహేడు అధ్యా ఇరవై నాలుగో నేను మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరంలో నివసించను భూమి మీద ఉన్న ఈ యొక్క గుడారం పరలోకం ఉన్న గుడారం అయినా కానీ నేను ఎందుకంటే నేను నీడలో ఉండను నేను నిజ ఉంటాను అంటున్నాడు దేవుడు ఇవేమన్నా ఉపమాన రీతిగా మీరు ఉండడం కొరకు టెంపరీ టెంపుల్ అంటాడు కదా ఇది శాశ్వతమైనది కాదంటు మీకు జ్ఞాపకం చేయడానికి వరకు పరలోకంలో మందిరం ఉంది జ్ఞాపకం చేయడానికి కొరకు భూమి మీద కట్టుకోమన్న అంతేగాని దాంట్లో ఉండమని చెప్పలేదు శాశ్వతంగా అది కేవలం జ్ఞాపకార్థంగా ఉంది కానీ మీరు దాని ఏం చేసినారు అది కేవలం ఒక నీడ కానీ మీరు దాని నిజస్వరూపంగా అనుకొని నిజస్వరూపాన్ని నీడగా మార్చుకున్నారు అట్లా విగ్రహార కాబట్టి అందులో ప్రతి వస్తువు ప్రకృతి సహజమైన వస్తువు భూమి అక్కడ ఉన్న వస్తువులు ఆత్మీయమైనవి కాబట్టి యోహాను భక్తుడు ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు నాలుగవ అధ్యాయం చూస్తాం మనం ప్రారంభం నాలుగో అధ్యాయం రెండవ వర్షంలో అతను అక్కడ సింహాసనాన్ని చూసి దేవుని యొక్క సింహాసనాన్ని తర్వాత ఆ సింహాసనము దగ్గర దాని చుట్టూ పెద్దలు నాలుగు జీవులు ఉన్నాయి అది నేను వచ్చే వారం మీకు డీటెయిల్డ్ గా ఈ నాలుగు జీవులకు మరోసారి మూడోసారి అనుకుంటాను నేను దీని గురించి విశదీకరిస్తున్నా ఈ నాలుగు జీవులు అంటే నాలుగు జీవులు కేరూబులకు సాదృశ్యం అన్నట్టు ఈ జీవులు ఎందుకంటే పరలోకం నుండి జీవ సృష్టం భూమి మీద శిష్టం వేరే పర్లోకమున్నాయి వేరే అన్న విషయం మనం ఇక్కడికి అర్థం చేసుకోవాలా ఈ కెరూబులు దేవుని సన్నిధిలో ఉన్నాయి అక్కడ అని చెప్తుండవు అయితే ఆయన సింహాసనం ఎదుట ఈ ఏడు కొమ్ములు దీపస్తంభం మరియు స్ఫటికం వంటి సముద్రం అయితే ఈ ఈ పరలోక సంబంధమైన ఈ వస్తువులు దేవుని యొక్క మహిమని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి కానీ మనుషులే ఆయన మహిమ అనేది మరోసారి జ్ఞాపకం చేయబడుతుంది మనకి ప్రకటన గ్రంథము ఏడవ దానిలో మనం చూసినాం గతంలో పద్నాలుగో వచనంలోంచి ఎప్పుడైతే మనుషులందరూ కలిసి దేవుని స్థితిస్తున్నారో అక్కడ దేవుని యొక్క వెలుగు ఉంది విషయాన్ని మనం అక్కడ గమనిస్తాం కాబట్టి ఈ యొక్క సాక్ష మందసం అన్న విషయం గురించి ఇక్కడ మనం చూసినాం పదకొండవ అధ్యాయం ప్రకటన గ్రంథం అధ్యాయాలు కూడా మనం చూసినాం గతంలో ఇది ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రకణ గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం మరియు పర్లోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధ మందసము ఆయన ఆలయంలో కడబడేను అప్పుడు మెరుపులును ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగలను పుట్టాను ఒకటి దేవుని ఆలయం కనిపిస్తుంది పర్లోకంలో పదకొండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం దాన్ని దాని తర్వాత అక్కడ ఉన్నది దేవుని సన్నిధిలో ఆ మంద మందిరం తర్వాత పంతొమ్మిదవ వర్షం ఏడోసారి చూసింది అదే కదా అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపంలో గొప్ప వడగళ్లను పుట్టను ఎప్పుడైతే ఆయన మందిరం తిరగబడుతుందో అంత భీకరం దేవుడు బయలుపరచబడబోతుండు సృష్టికి కాబట్టి ఆయన ఈ లోకాలకు రావాలంటే మెరుపులు ఉరుములు ధ్వనులు వినిపిస్తూ అందుకే మనము మొదటి దర్శన రాష్ట్ర పత్రిక నాలుగవ దినం మనం చూస్తాం ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని పూరతోనూ ప్రభు తాను దిగవచ్చును అనుంది కిందికి దిగి వస్తారైనా నుంచి పర్లోకం నుంచి లేదు బ్రదర్ మధ్యాహ్నం మధ్యాకర్షణ ఉండిపోతాడు ఆయన కిందికి దిగి వీళ్ళేమో మధ్యాకర్షణ పోతా అంటున్నారు ఎట్లా అది సాధ్యం అంటే నీతో నాకు పని నువ్వు కిందికి వెళ్ళిపోయి నిర్ణయం తీసుకొని నేను మధ్యాహ్నంపై కూర్చుంటాను మధ్యాకర్షంలో మోసం అనుకుంటుంది మోసకరమైన దేవుడు ఎప్పుడు రావాలన్నా ఆయన ఎవరిని దర్శించడానికి వచ్చిన బైబుల్ అంతటా మనం చూస్తాము మెరుపులు ఉరుములు భూకంపంలో కలుగుతూ ఉంటాయి ఆయన వస్తుండటం ఈ లోకంలోకి సీనాయ్ కొండ మీద దేవుడు అడుగు పెట్ట మెరుపులు ఉరుములు భూకంపాలు జరిగినాయి ఆ కొండ అంతా దద్దరి లేని ఆయన వస్తుండంటే అట్లా ఉంటుంది అన్నట్టు ఆయన సరౌండింగ్స్ అట్లా ఉంటాయి ఎందుకంటే ఆయన బహు పవర్ఫుల్ దేవుడు ప్రతి ఈ సృష్టిలో ఉండే ప్రతి వస్తువు గజగజ వణుకుతూ ఉంటుంది ఆయన ఆయన వస్తున్నట్టే ఆయన అడుగు పెడుతున్నట్టే ఇవన్నీ ఆత్మీయమని మనం గతంలో చూసినాం కూడా మెరుపులు ధ్వనులు ఉరుములు ఇవన్నీ మనం దీర్ఘంగా చూసినాం కూడా అదే రీతి ప్రాణ రెండవ అధ్యయనం ఏడవశంలో ఆ యొక్క జీవ వృక్షం గురించి మనం ధ్యానిస్తాం అది పర్లోకంలో ఉందంటాడు ఏడవ వర్షంలో ఏడవశంలో పర్లోకంలో ఉంది కాబట్టి భూలోకంలో కూడా ఉంది అది ఏదైనా తోటలు తర్వాత ఇప్పుడు ఆ మీరు చూడాల్సింది ఏంది ఆ యొక్క ఇమేజ్ టెంపుల్ ఇమేజ్ ఒకసారి చూడండి వాట్సాప్ గ్రూప్ లో నేను అది భూలోకంలో మందిరం ఎట్లా ఉన్నది విషయాన్ని జ్ఞాపం చేస్తుంటాను అదే ఈ భూలోకంలో మోసే కూడారంలో కూడా అట్లా కట్టుకుంటారు అన్నట్టు ఒకసారి మీరు చూస్తే మీకు ఈ మందిరం మధ్యలో భాగం చూస్తాం ఇది స్థలం అనుకో ఒక స్థలంలో అయితే మందిరం మధ్యలో మనం ఏం చూస్తామంటే బయట నుంచి వస్తే ఫస్ట్ జెంటైల్ ఏరియాస్ అనునే ఉన్నాయి ఏరియాస్ లైక్ అంటే అనిల భాగ అనిల స్థలాల అనిల ప్రాంగణం అంటాం అది ఎక్కడ తూర్పున ఈస్ట్ ఉంది కదా తూర్పున అనిల ప్రాంతం అనుంది అక్కడ మీకు గేట్ కనిపిస్తుంది ఇక్కడ ఈస్ట్ అని గేట్ ఉంది అక్కడ అందులో నుంచి పోతే ఇస్రాయేల్ల ప్రాంగణం అనుంది ద కోర్ట్ ఆఫ్ ఇజ్రాయల్ అని కోర్ట్ అంటే ప్రాంగణం ద కోర్ట్ ఆఫ్ ఇజ్రాయల్ అంటే ఇస్రాయల్ పిల్ల ప్రాంగణం దాని బయట అనిల ప్రాంగణం తర్వాత ఈ కోర్ట్ ఆఫ్ ఇజ్రాయల్ నుంచి లోపలికి పోతే పరిశుద్ధ స్థలం ద హోలీ ప్లేస్ అని పరిశుద్ధ స్థలం మీకు అక్కడ దీపస్తంభం కనిపిస్తుంది ఆ బల్ల కనిపిస్తూ ఉంటుంది ధూపం వేసే ధూప వేదిక్ స్క్వేర్ బాక్స్ ఎల్లో కలర్ ఉంటుంది అది అది ధూప వేదిక్ ధూపం వేసే దాని పక్కన తెల్ల రెక్టాంగులర్ షేప్ లో బాక్స్ ఉంది అదే సముఖపు రొట్టెలు పెట్టే బల్ల కాబట్టి మంద దీప దీప వృక్షము ఏడు కొమ ఏడు కొమ్మలు కొమ్మలు కొమ్మలు గల దీప వృక్షము దాని తర్వాత ధూప వేదిక అంటే దేవుని కొరిక వేయాల్సిన ధూపము ధూప వేదిక మధ్యలో ఉంది పైన ఉంది సముఖపు రొట్టెలు పెట్టు బల్ల అయితే అక్కడి నుంచి మరీ కొంచెం ముందుకు పోతే మీకు ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది దాన్ని హోలీ ఆఫ్ హోలీస్ అంటాం అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముందంటే ఒక చిన్న బోల్ కనిపిస్తుంది ఎల్లో కలర్లో మీకు ఆరెంజ్ కలర్లో ఏమో అది మన్నా పాత్ర తర్వాత ఆ మన్నగల పాత్ర పక్కన ఏం చూస్తున్నాం అంటే కరుణాపీఠం చూస్తున్నాం దాని తర్వాత కరుణాపీఠం పక్కన చిన్న కట్టెముక్క లాగా ఉంది అదే అహరోను చిగిరించిన కర్ర యారన్స్ రాడ్ అని ఉంది అహరును చిగిరించిన కర్ర తర్వాత ఆ యొక్క కరుణాపీఠంకి ఎదురుగా తెల్లగా ఒక బాక్స్ లాగా ఉంది అదే మందసపు పెట్ట సాక్ష మందసం అంటాం ఈ సాక్షపు మందసభ మీద మూతనే ఈ కరుణాపీఠం అన్నట్టు ఈ కరుణాపీఠం దాని మీద కూర్చిపెట్టినప్పుడు ఆ కరుణాపీఠం మీద ఇద్దరు అటు ఇటు ఇద్దరు దేవదూతలు గెరువులు ఉంటారు కరుణా పీఠము అనేది దేవుని యొక్క సింహాసనానికి సాదృషం ఆయన అక్కడ మనల్ని కలవాలనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇది దీని యొక్క జియోగ్రఫీ అంటాం లేకపోతే ఈ యొక్క ఈ యొక్క చిత్రంలో మనం చూడాల్సింది ఏంటంటే అనిల ప్రాంగణము తూర్పున ఉంటే అక్కడ నుంచి లోపలికి పోవాలి ఈ శిల్పాలు తూర్పు నుంచే లోపలికి అందుకే దాని క్రింద ఇంకొక పిక్చర్ నేను పెట్టినా ఏదైనా తోటకు సంబంధించిన పిక్చర్ రెండో చూడండి ఏదైనా తోటకు సంబంధించిన పిక్చరు తూర్పును చూడండి ఇప్పుడు ఈస్ట్ ఆఫ్ ఈడన్ ఏదైనా తూర్పున ఏముంది అంటే నోదు దేశం ఉంది ద ల్యాండ్ ఆఫ్ నాడ్ అని నోదు దేశం అంటే అనుల స్థలం ఇది ఇది అనులకు సంబంధించిన స్థలం అక్కడి నుంచి ద్వారం తూర్పున ద్వారం అందులోకి వస్తే ఏదైనా భూమి ఏదైనా సంబంధించిన స్థలం ఇది లోపల రావడం అక్కడ ఏముంది కయ్యను ఏబేలు అర్పించాల్సిన ఆ యొక్క బలిపీఠం ఉంది దాని తర్వాత ఆ ఇద్దరు దేవుదూతలు కాపలగా వస్తున్నారు ఆ యొక్క ఏదైనా తోటని రెండు రౌండ్స్ ఉన్నాయి సర్కిల్స్ ఇద్దరు దేవుదూతలు ఈ యొక్క ఏదైనా తోటనికి కాపలగా వస్తున్నారు అగ్ని కట్గాలు పట్టుకొని ఏబేలు కయ్యను మరియు ఆదమవలు బయటకు వచ్చేసారు కాబట్టి ఏదైనా భూమిలో ఉన్నారు కానీ వాళ్ళు ఏదైనా తోటలకి పోవడానికి వీల్లేదనట్ అందుకు వాళ్ళు కైను వేలు బయట బలి అర్పించాల్సి వస్తుందన్నట్టు ఆ స్క్వేర్ బాక్స్ ఎల్లో కలర్ బాక్స్ తర్వాత ఈ యొక్క మూడవ ప్రాంగం మూడవ భాగము మా ఏదైనా తోట అయితే ఏదైనా తోటలోని చివరి భాగము అంటే పడమటి దిక్కున్న పడమటి దిక్కున్న ఏం కనిపిస్తుంది మీకంటే మందిరం ఆ తోట మధ్యలో ఏముందంటే జీవ వృక్షం ఉంది దాని తర్వాత మంచి చెడు అని తెలివినిచ్చి వృక్షం ఉంది అయితే నేను ఇది చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈరోజు కూడా అన్యులు తూర్పుకి ప్రాధాన్యత ఇస్తారు ఇల్లు వాస్తులో తూర్పు దిక్కును ఉండాల తలుపు కాబట్టి ఇది ఆత్మీయ కూడా ఇది కరెక్ట్గానే కనిపిస్తుంది ఈ అన్యులు తూర్పు దిక్కున ఉంటారు అక్కడ నుంచి లోపలికి రావాలా అయితే బైబిల్ వాక్యం ప్రకారంగా వెస్ట్ ముఖ్యమైంది ఈ సీక్రెట్ మీకు అర్థం అవ్వాలా బైబుల్ వాక్యం ప్రకారంగా దేవుని ఈ వాక్యం ప్రకారంగా వెస్ట్ లేక పడమటి దిక్కున్న అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది కానీ ఇసలు ఈ ఈస్ట్ గేట్ లేక తూర్పు దిక్కునున్న ఈ ద్వారం నుంచే వాళ్ళు లోపలికి రావాలి అందుకే బైబుల్ మనం చూస్తాం ఈశ్వర వచ్చింది కూడా తూర్పు ద్వారంలోకి వెళ్ళే లోపలికి ఇసల దేశంలో మందిరంలోకి రావాలంటే తూర్పున ఒక ద్వారం ఉంటుంది ఆ తూర్పు ద్వారంలోకి వెళ్ళి అందరూ వస్తారంట మందిరానికి ఇవన్నీ బహుగా అతికినాయి అన్నట్టు కాబట్టి అన్యులలో నుంచి మనుషులందరూ దేవుని తెలిగి అతి పరుచ వస్తారు ఒకనొక దినం అనేది అర్థం అందువరకు దేవుని యొక్క ప్రణాళిక భవిష్యత్తులో కానీ వీళ్ళు ఏం చేశారో మీకు తెలిసి ఈ సర్పాలు అదే రీతిగా ఈ రజు జరుగుతుంది క్రైస్తవులలో అయితే నేను గతంలో ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఈ ప్రతి వస్తువు గురించి బహు దీర్ఘంగా విశదీకరించిన ఇప్పుడు అంత డీటెయిల్ గా నేను చెప్పలేను ఆన్లైన్ మీరు నేర్చుకోండి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఈ యొక్క ఉపకరణలన్నిటినీ ఒక సూచన నేనైతే ఇవ్వగలను ఏంటంటే ఫస్ట్ పిక్చర్ మీరు చూడండి అక్కడ కూడా తూర్పు దిక్కున్న అనిల ప్రాంగణం అనుంది దాని తర్వాత ప్రాంగణం అనుంది దాని పరిశుద్ధ స్థలము దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఇవి నాలుగు భాగాలు అన్నట్టు అయితే అనిల ప్రాంగణంలో అనిలు కూర్చుంటారు లోపలికి రారు వాళ్ళ మొదటి ప్రాంగణంలో ఇసల్పాలు ఉంటారు వాళ్ళు వారి బలి తీసుకొస్తే ఆ బలిపీఠం మీద బలి అర్పించేవాళ్ళు అన్నట్టు అయితే రెండవ భాగంలో పరిశుద్ధ స్థలంలో కేవలము ఆ యొక్క సమ్ముకపు రొట్టెలు బల్లా ఉండాలా దాని తర్వాత ధూప వేదిక సెకండ్ సెంటర్ల బాక్స్ నెలకొలది దాని తర్వాత ఆ ఏడు కొమ్ములు గల దీప ఆవరణం తర్వాత ఉన్నది చివరి ఆవరణము అతి పరిశుద్ధ స్థలం అందులో మనం చూసినాం ఏముంది సాక్ష మందసము దాని తర్వాత కరుణాపీఠము దాని తర్వాత మోసస్ వాళ్ళకి ఇచ్చిన జ్ఞాపకార్థంగా ఇచ్చిన బంగారు పాత్రలో గల మన్న తర్వాత అహరోని యొక్క చిగురిచ్చిన కర్ర ఇవన్నీ అందులోన్నాయి కాబట్టి అతి పరిశుధ స్థలం ఎక్కడ ఉందంటే పడమటి దిక్కున ఉంది తూర్పు దిక్కున ద్వారం అంతే కాబట్టి మనం అర్థం చేసుకోవాలా పడమటి దిక్కున మనం ప్రాధాన్యత అవ్వాల ఎందుకంటే అది అతి పరిశుద్ధ స్థలానికి స్థితిలో నేను నిజంగా తూర్పు పడమర గురించి మాట్లాడతలేను ఎందుకంటే భూమి ఇరవై నాలుగు గంటలు తిరుగుతూ ఉంది దానికి తూర్పు పడమర అంటూ ఏం లేదు కానీ కంపాస్ నీళ్ళు పెడితే తూర్పు అనేది ఏదో చూపిస్తుంటుంది ఎందుకంటే గ్రావిటేషన్ ఉంటుంది నీ మొబైల్ ఫోన్లో కంపాస్ లీడలు ఉంటుంది అది ఓపెన్ చేసి చూడండి ఎక్కడుంది తూర్పు కరెక్ట్గా చెప్తుంది అది కానీ మనకు కావాల్సింది వెస్ట్ ఎందుకంటే తూర్పు అనేది అణులకు సంబంధించింది వెస్ట్ అనేది అతి పరిశుద్ధ స్థలం అక్కడ నువ్వు సీయోని పర్వతం అది అక్కడ నువ్వు ప్రభుని కలుసుకుంటావు స్ట్ లో ఈ యొక్క సూచనలు నీకు అర్థమైతే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో పదిహేనవ అధ్యాయంలో ఉన్న ఆ మందిరము లేక సాక్ష మందసము మరియు ఆలయము తెరవబడింది ఇది తెర తెరవబడింది తూర్పు దిక్కున ద్వారం తెరవబడింది ఇంతకాలం ముయబడింది ఈ వాక్యం ధ్యానించక ముందు మూయబడింది ఇప్పుడు తెరబడింది కాబట్టి అందరూ పోవచ్చు నేను మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నా నాకు నాకున్న అనుభవం నేను ఆయనని కళ్ళారా చూసిన ఆయన స్వరం చెవులారా విన్నా రెండుసార్లు మాట్లాడిన నాతో ఆయన స్వరం ఆయనను చూడగలిగిన శివ దర్శనాన్ని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన రాత్రి వంటిన్నర గంటకి ఒకరోజు నేను నేను దేని విషయంలో కూడా తొనకను నేను దేని విషయంలో ఆతరపడను నేను దేని విషయంలో విర్రవీగను దేని విషయంలో నేను అయ్యో అని అరువను ఏ విషయంలో నేను ఊపిపోను గాపరగాను నేను విషయంలో గాపరాగాను కంప్లీట్ సైలెంట్ గా ఉంటాను నేను ఎంత భయంకరమైన స్థితి ఉన్నా సైలెంట్ గా ఉంటాను నేను తెలుసా నేను ఆయనని ముఖాముఖిగా చూసినాను ఆయన జీవం దేవుడు నేను ఆయన స్వరం విన్నాను కాబట్టి నేను ఇంకా ఎట్టి కాంప్రమైజ్ కాలేను ముఖ్యంగా నేను మీకు చూపించినా ఆయన ముఖ దర్శనం చూసిన ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయలేడు ఎందుకంటే ఆయనను చూసేవాళ్ళు చచ్చిన నన్ను చూసేవాడు బ్రతికొని అర్థం ఏంటంటే నన్ను చూడాలంటే నువ్వు సత్య ఉండాలా నీ శరీరం మొత్తం చచ్చిపోవాలా దాంట్లో ఏది కూడా ఆసక్తి ఉండద్దు కోరికలు ఉండద్దు ప్రతి కోరిక శరీర కోరికలు ఏవైనా ప్రకృతి సహజమైన కోరికలు కావచ్చు లేక న్యాయబద్ధమైన కోరికలు కావచ్చు ఎందుకంటే న్యాయబద్ధమైన కోరికలు కూడా లోకాదీతమైనవే అన్యాయమైన కోరికలు కూడా లోకాదీతమైనవే సరే మనం అన్యాయమైన కోరికలు చూడము కానీ న్యాయబద్ధమైన కోరికలు కూడా నువ్వు ధృవీకరించుకోకపోతే చూడలేవు నీ శర్రాన్ని నువ్వు చంపుకోవాలి ప్రతిరోజు దాంట్లో ఏ కోరికలు పుట్టినా వాటిని చంపుకుంటుంటేనే కానీ నువ్వు శుద్ధ హృదయాన్ని పొందుకోలేవు ఒక్కసారి బయటికి వెళ్తే నీ శరీరం ఉద్యోగులకు వస్తుంది అది అది చంపుకోవాలి నువ్వు దాన్ని అందుకే ఎంతగా చచ్చిపోతా ఉంటే నీ నీ ఫ్లెష్ ఎంతగా చనిపోతే అంతగా నువ్వు శుద్ధీకరించబడతా అప్పుడు నువ్వు ముఖాముఖిగా చూస్తావు ఇది బహు కష్టమే సాక్రిఫైస్ చేసుకోవడం అందరినీ తుర్నీకరిస్తారు అందరిని నేను నేరలు మోపుతుంటారు నీ మీద నీ మీదికి ప్రతి ఒక్క శత్రువులాగానే వస్తూ ఉంటారు ఆయన నువ్వు డిస్టర్బ్ కావు ఎందుకంటే నువ్వు నీకు తెలిసి ఎందుకు వెళ్తున్నాయో నువ్వు ముఖ దర్శనం చూడబోతున్న త్వరలో నేను చెప్తున్నాను ఆయన ముఖ దర్శనం చూసిన వాని జీవితం ఎట్లుంటుందో తెలుసా నువ్వు ప్రార్థనలు చేస్తే నీకు ఇన్స్టెంట్ గా కరెలు ఇటువంటి వాడు నీ ముందు దాని పానిసైపోతాడు చెప్పే మాటలకి ఇది నేను అనుభవపూర్వకం చూసినాను గొప్ప గొప్ప పాస్టర్స్ సైలెంట్ అయిపోతారు నేను మాట్లాడితే అని నేనేం గర్వంతో చెప్తలేను ఎప్పుడు నేను గర్వపడని అవసరం లేదు నా గర్వం ఎన్నో సంవత్సరాల సేవకులు కూడా సైలెంట్ అయిపోతారు ఎందుకో తెలుసా నేను ఆయన ముఖ దర్శనం చూసిన కాబట్టి నాకు అక్కడి నుంచి ఆమోదొచ్చింది నా పిలుపు నాకు పిలుపు అక్కడి నుంచి వచ్చింది సేవును పర్వతం మీద నుంచి నేను ఎన్ని మీకు చూపిస్తానని రెండు రోజుల పాస్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పినప్పుడు ఒక పాస్టర్ సండే మీ శుక్రవారం చెప్పినాను రోజంతా పాస్టర్స్ ట్రైనింగ్ లో సండే ఒక పాస్టర్ నన్ను వాళ్ళ చర్యకు ఒక అర్ధగంట సేపు ప్రయాణం ఆయన ప్రయాణం అంతట్లో చెప్తుండు మేమంతా పాస్టర్స్ మీకు ఎంతగానో బాధపడ్డాం ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోలేకపోయినా మన జీవితంలో ఎంతో వేస్ట్ చేసుకున్నాం మన లైఫ్ మీరు చెప్పినే మేము ఏమి చేస్తలేం సార్ అన్నాడు మాస్టర్ మీరు చెప్పినవి అన్ని బైబిల్లో ఉన్నాయి కానీ మేము ఇవి నిన్న అందుకే దేవుడు మీకు బయలుపరిచిండి ఇవి కనీసం ఇప్పుడన్నా చేయడం నేర్చుకోండి ఎవరి మీద అసహం పెట్టుకోం ఎవరిని ద్వేషించాం ఎవరిని కించపరచాం మీద కోపం చెప్పించాం ఎందుకంటే క్రీస్తు కలిగిన మనసు చేయడు ప్రభు ఎట్లయితే మనని భరించిండో మనం కూడా ఈ లోకస్లో అట్లనే ఉంటాం ఇటు నీకు వచ్చిన ఒకటి నీకు వచ్చిన మనం వీటన్నింటి భరిస్తూ ఉంటాం అయితే ఒక ఒక క్లూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను టెన్ మినిట్స్ ఎక్స్ట్రా తీసుకునే నేను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇందులో ఉన్న ప్రతి చిహ్నము మీరు ఇప్పుడు చూస్తున్న బొమ్మ ఈ యొక్క చిత్రంలో పటంలో చిత్రం అంట మేము చిత్రం అంటాం ఈ చిత్రంలో ప్రతి వస్తువు ఏసు ప్రభుకే సాదృశ్యం ఆయన అనెలతో పాటు సేవ పరిచర్య చేసేది ఎక్కువ ఈ మందిరాన్ని చూసినప్పుడు మీకు అనిల ప్రాంగణం ఈ అనిల ప్రాంగణంలో ఆయన ఒకరోజు ఈ యాజకులని తిట్టిండు ఎందుకంటే పాపం అణిలకు ఇచ్చిన స్థలంలో మీరు రూకల మార్పిడి చేసిండ్రు ఆ యొక్క పౌరాలు అమ్మినారు గొర్రెలు నా తండ్రి ఇంటిని మీరు దొంగలా గుహగా మార్చినారు అనిల ప్రాంగణం కూడా కబ్జా చేసుకున్నారు నీకు ఆల్రెడీ కోర్టు లోపల ఉంది కదా మీకు ప్రాంగణం ఉంది కదా లోపల మీ ప్రాంగణం ముండంగా బయటది కూడా కబ్జ చేసుకొని అనులని చర్చి దగ్గర కూడా రాని అందుకు దేవుడు వాళ్ళని ధర్మేసిండు మనల్ని వచ్చేసి ఏం చేసింది అస కొట్టిండు అని కూడా ఉంది వాక్యం ఫస్ట్ ఆ కొక్కసలా చూస్తాం మనం ఇంకెక్కడ పాస్టర్స్ని కాపర్లని యాజకులని ఆయన ఆ పశువులకి కట్టే తాడు రోల్ చేసి కొట్టిడు వాళ్ళని దేవునికి ఆయన కొడితే ఎవ్వడు తీరుకోలేడు అట్లా కొడతాడు దినం కాబట్టి ఈ అనిల ప్రాంగణం నుంచి ఆయన లోపలికి వచ్చి ఇస్సల్ కొరకు వచ్చిండు ఆయన నశించిన ఇస్సల్ పల్ల దగ్గరికి ఆయన నశించిన ఇస్సారి గొర్రెల దగ్గరికి వచ్చినట్టు కానీ వాళ్ళు దాన్ని తుంగీకరించి ఆయన అక్కడ బలి అర్పిచ్చి ఆయన చంపారు అక్కడ ఆ స్క్వేర్ బాక్స్ ఆయన దానికి సాదేశం అక్కడి నుంచి అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టి పరిశుద్ధ స్థలంలో మనం చూస్తున్నాము ఆ సముఖపు రొట్టెలు అంటే పర్లోభుని దిగొచ్చు జీవాహారం వేసుకోదృశ్యం ఇంపైన సువాసన లాగా ఆయన జీవితం తండ్రికి సమర్పించబడ్డవాడు ఆల్ట్రా ఆఫ్ తర్వాత ఎవరు చెప్పాలి ఆల్ట్రా ఆఫ్ అంటే ఏంటో తెలుగులా స్క్వేర్ బాక్స్ రెండుసార్లు చెప్పిన ఇందాక ధూప ధూపవేదిక ఆయన ఇంపైన వాసనలాగా తండ్రికి ఆ ధూపవేదిక మీద అర్పించబడ్డ జీవితం తర్వాత ఆయన ఈ ఏడు కొమ్ములు గల ఈ యొక్క దీపస్తంభం మధ్యలో ఆయన ఉన్నాడు ఈ లోకానికి వెలుగు అయినా కాబట్టి ఈ దీపస్తంభాన్ని వెలుగునిస్తున్నాయి ఇది ఏ స్ప్రదృశ్యం తర్వాత పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలం చివరి అవకాశం దీంతో నేను వాక్యాన్ని క్లోజ్ చేసి ఇక్కడికి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మన్నా పరులోకి దిగి మన్నాను నేనే అంటాడు కాబట్టి బంగారము దేవు దై దైవికానికి సాదృశ్యం అందులో మన్న అంటే ఆయన దేవుడై ఉండి మన్నాను కురిపించిన వాడు ఆయననే మన్నాగా మార్చబడ్డవాడు అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత ఇటు చిగరించిన కర్ర ఆయన మరణం భూస్థాపన పునరుద్ధానానికి సాదృశ్యం తర్వాత ఆ యొక్క మందసము ఆయన జీవితానికి సాదృశ్యం కరుణాపీఠం ఆయన కరుణ గల దేవుడు అన్నదానికి సాదృశ్యం నేను కనికరాన్ని కోరినని కానీ బలిని కోరలేదంటాడు కాబట్టి ఆయన దగ్గరికి రావాలంటే కనికరం కలిగి ఉంటేనే కానీ ఆ కరుణాపీఠం దగ్గర నేను మనుషులను కలుసుకుంటా అంటాడు యాజకుని కలుసుకుంటా అంటాడు కేవలం యాజకుడే పోవాల పాత కాలంలో ఈ అతి స్థలంలో కానీ కృత వస్తే ప్రతి ఒక్కరిని యాజకంలో చేసిండు పేతురాష్ట్రం మొదటి పత్రికలు ప్రతి ఒక్కరు పోగలరు ఇందులోకి సేవను పరతు మీద నీకు ఇష్టం ఉంటే నువ్వు ప్రవని సేను పర్వతం ఎక్కాలనుకుంటున్నా అది తెరబడి తీరొచ్చు వాక్యం నేను చూసిన తీరొచ్చి అది తెరబడిన ఆలయం నేను రావాలనుకుంటున్నాను ప్రభావ నన్ను స్వీకరించి ప్రభావ నేను ఆ పర్వతం ఎక్కాలనుకుంటున్నాను ప్రభావ ఐ వాంట్ టు అసెండ్ దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం తెరబడింది మీరు వెళ్ళొచ్చక్కడికి ఇది ఓపెన్ అయిపోయింది తాళం ఓపెన్ అయిపోయింది కళ్ళు మూసుకోండి ప్రార్థిస్తాను పరిశుధర బ తండ్రి మీకు వందనాన్నైనా మీ యొక్క మందిరము పరలోకంలో ఉన్న మందిరం యొక్క నీడ ఈ లోకంలో ఉన్నట్లు మీరు మాకు చూపించినారు ప్రభు మూసకి మీరు ఆ విధానం చూపించారు ఆ మాదిరిగానే తయారు చేయమన్నారు అతను తయారు చేసుకున్నారు ప్రభు కానీ అతన్ని కేవలం గతాన్ని చూడగలిగింది కానీ భవిష్యత్ని చూడలేకపోయింది ప్రభు అది మా కొరకు మీరు అనుగ్రహించినారు మేము చూడడం కోరుకు మీ ద్వారా మిమ్మల్ని స్వీకరించిన వలన అది సాధ్యమన్నారు కాబట్టి ప్రకటన ప్రతి ప్రవచనం మీరు మాకు అర్థం చేయమని ప్రార్థిస్తున్నాం మేము మీ ముఖ దర్శనానికి చాలా ఆశపడుతున్నాం శ్రీవ పర్వతం ఎక్కాలనుకుంటున్నాం నిషిద్ధమైంది ఏది అక్కడ పౌరు నిర్దోషమైన హస్తాలు పరిశుద్ధమైన పవిత్రమైన అభివృద్ధి ఉంటేనే కానీ అక్కడికి మీరు రాలేనని చెప్పినారు నేను మాకు అవి మేము అట్లా జీవించాలి నోరు పారేసుకోద్దు ఎవరి గురించి చెడుగా ఆలోచించద్దు చచ్చిన శవంలాగా మా శరీరాలను తయారు చేయండి శరీర కోరికలను చేయండి మీ కొరకు మేము జీవించాలి అటువంటి మంచి సహవాసం కనుగ్రహించండి రాత్రి మంచిదిద్దర దయచేసి మీకు లేసి నిశితించాలని సహాయపడమా పరిశుద్ధ నావాంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తుకి కృపా సమధాన్ని నడిపి మనందరికీ సతకాలంతో అయిన మీద ఆమెన్